అతను తర్వాత స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నేను ప్రవక్త సల్లాస్లం వద్దకు వెళ్ళాను నా ఈ కళను గురించి ప్రవక్త సల్ల అలెస్లం వారికి వివరించాను అప్పుడు ప్రవక్త సల్ల అలైస్లం తెలిపారు ఒక సంవత్సరం బ్రతికి ఉన్న ఆ వ్యక్తి ఒక రమజాన్ మాసం ఎలా ఉపవాసాలు ఉండలేదా ఒక సంవత్సరం పాటు ఆరు వేల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 और उत्म गुणम स्त्रीलो वे वारी इंड बापड़ता अला स्त्री अला भार्यू यह भर्तलते लभ आ भर्त बुद्धिमंत कावाली वो तम यह जीवता संसारा इलाट उत्तम भार्य आम ओक गौरवस्था गमन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 मरीत कोयत्न्यूरी इला भार्यू लभिस्ो वास्तवा आ भर्त अदृष्टव का भर्तलूड़ इलाट भ पट वार गुणाने तेसकर्वात वारी पैंती अन्यायम चेयकंला दौर्जन्यम चयक मेतक वैखरी अवलंबिस्टम इध स्वयं वारू स्वर्गमान एख्य कारण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 అన్నం పెడతారు మరియు కేవలం అల్లాహతో మాత్రమే దాని యొక్క పుణ్యం పొందడానికి ప్రయత్నం చేస్తారు ఎవరికైతే వారు అన్నం పెట్టారో వారి ద్వారా ఏ కృతజ్ఞత పదాలు వినాలి అని థ్యాంక్స్ పొందాలి అని లేక వారు వీరికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలని ఇంతమాత్రం కోరుకోరు ఇంకా ఈ అన్నం తినిపించడం కూడా స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యమని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 అంటే వారికి ఏ సేవలు అందించాలో అందించడు అందుకని అతడు స్వర్గంలో చేరడు అలా తల్లిదండ్రులను సజీవంగా ఉన్నప్పటికీ వారి సేవలు చేయకుండా స్వర్గంలో చేరనటువంటి మహా దురదృష్టుడు అతను నాశనమవుగాక అని నేను శపిస్తున్నాను అని చెప్పారు ప్రొఫక్టర్ సలహా అల్లై సలం అందు గురించి తల్లిదండ్రులు లేదా ఇద్దరిలో ఒకరు కూడా కనీసం ఉన్నారో వారు